నిర్వహించగలుగుతాను డోంట్ వరీ అబౌట్ మీ అన్నారు ఇది అది ఒకేలాగా కనబడింది నాకు అనుకున్నాను అనుకుని ఇలా బేరీజ్ వేసుకుంటూ వేసుకుంటూ రాగా కొంతకాలానికి ఓహో దేశ కాలాలను అధిగమించగలిగేటటువంటి స్థితి ఈ విశ్వంలో ఉంది ఇట్ పాసిబుల్ అవుతార్ మెహర్ చెప్పాడు ఏక కాలంలో అనేక విశ్వాలలో ఎవరైతే పని చేయగలడో వాడు అవతారుడు అవతారుడు అంటే ఏంటండి అని అడిగారు ఏమిటో మీరు ఏదో చెప్తున్నారు గాడ్ రియలైజ్డ్ మ్యాన్ మ్యాన్ రియలైజ్డ్ గాడ్ అని రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి మ్యాన్ రియలైజ్డ్ గాడ్ గాడ్ రియలైజ్డ్ మ్యాన్ సో సరే అదంతా చాలా విశ్లేషణ లోపలికి వెళ్ళిపోతున్నాం సరే ఏత ఇదంతా గమనిస్తే ఏకకాలంలో అనేక విశ్వాలలో ఎన్ని విషయాలున్నాయి తెలియదు అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అన్ని విశ్వాలలో ఏకకాలంలో కార్యక్రమ నిర్వహణ కర్తవ్య నిర్వహణ అనేక విశ్వాలలో దైవీ చైతన్యపు మేలుకొలుపు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాడెవడో వాడు అవతారుడు అని అవతారానికి నిర్వచనం చెప్పాను పరమేష్ఠి గురు ఇది పరమేష్ఠి గురువు అంటే మరి మానవుడు పరాత్పరం అంటే అర్థం ఇది ఇటువంటి పరాత్పరము నేనవతల పరబాహ్యం ఈ అవతార ప్రక్రియకు అవతలు ఏమిటండి అన్నారు అదేనయ్యా బాబు పరాత్పరం ఈ అవతార ప్రక్రియలో ఆ అవతారం కూడా ఒక కాలంలో వచ్చింది ఆ కాలాతీతమైనటువంటి పరబాహ్యంలో ఈ అవతారం కూడా లేదు ఈ విశ్వం కూడా లేదు అనేక విశ్వాలు లేవు అనంతకోండి బ్రహ్మాండాలు లేవు కైవల్యం మోక్షం పరబాహ్యమే మోక్షం పరాత్పరమే మోక్షం ఇదేమండి ఎంతో తెలుసుకోగలిగారండి మీరు బుద్ధి బుద్ధి విశేషత బుద్ధి విశేషంచేత మానవుడు తెలుసుకోగలిగే దుర్లభం త్రయమేవ మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రేయం ఏమంటే దుర్లభం త్రయమేవ అంతర్ముఖ సమారాధ్య సుదిర్లభాకి కూడా ఈ బుద్ధి కావాలి స్వాధ్యాయ యజ్ఞానికి కూడా ఈ బుద్ధి కావాలి ఈ జ్ఞాన యజ్ఞానికి కూడా ఈ బుద్ధి కావాలి బుద్ధి కలిగిన బుద్ధి జీవియే మానవుడు మానవుడు అంటే ఏమిటండి మనోమూలమిదం జగత్ అన్నాం అంతేగాని బుద్ధి మూలమిదం జగత్ అన్లే ఎందుకని ఆ జగద్భావంలో నుంచి బయటపడవేయగలిగే శక్తి ఈ బుద్ధికి ఉంది నీ లక్ష్య స్థితిలో నిన్ను ఉంచగలిగే శక్తి ఈ బుద్ధికుంది కాబట్టి బుద్ధిజీవియే మానవుడు సాధకుడు అంటే అర్థం ఏమిటయ్యా సాధన చతుస్థాయి సంపత్తి శరీరంలో కాలుకొస్తున్నా కన్నుకు వస్తుందా కన్నుకి రాదు బుద్ధికే వస్తుంది అంతే ఇక వేరే దానికి వచ్చే అవకాశం లేదు కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకో లేకపోతే ప్రాణేంద్రియాలకో లేకపోతే విషయేంద్రియాలకు ఓ బుట్టెడు లడ్డూలు తింటని చేతనైతే సాధన చేసే సంపత్తి వచ్చేస్తుందా అదే అని ఓ రోజులు ఉపవాసం ఉంటే వచ్చేస్తుందా కాబట్టి ఏ సాధనలైనా ఎవరు ఆధారంగా చేసా బుద్ధి ఆధారంగా చేసాం బుద్ధి ఆధారం లేకపోతే ఏ సాధన చేయలేడు మానవుడు అయితే సాధనే నై జీవితం అండి కాదు కాదు సాధన నా జీవితం కాదు సాధన నిశ్చన పైకి ఎక్కడానికొ ఆధారం అది ఉద్గమనం ఉత్క్రమణం దీనికి ఆధారం అంతే తప్ప సాధనే జీవితం కాదు సాధ్యం సాధన సాధకుడు సాధ్యమనే త్రిపుటి లేనటువంటి అక్షరస్థితి క్షర అక్షర పురుషోత్తమనే పురుషత్రయం లేనటువంటి పారం పరము పరాత్పర నా జీవిత లక్ష్యం ఇది బుద్ధితోనే సాధ్యం ఇది బుద్ధిగత జీవి యొక్క లక్ష్యం అంతేగాని ఏదో తాత్కాలికమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతా దర్శనం ఇంద్రియాధిష్టాన యంత్ర మంత్ర తంత్రాన్వితమైనటువంటి ఐహిక పారమార్థికమైనటువంటి విషయాలు స్వర్గ నరకాలు ఇత్యాదులు ఎన్ని అయితే చెప్పబడ్డాయో ఇవన్నీ అందందు కంపించు చూడునంటే ఇవన్నీ కదిలిపోయేవే అంతే పాసింగ్ క్లౌడ్స్ నిలకడగా ఉండవివేవి కూడా మరి ఏమిటయ్యా తా కదల పరమశివుడు ఈ బుద్ధికి ఓ లక్ష్యం ఉంది తా పరమశివుడు తా కదిలేడి మాయట మాయావరణం ఆవరణ రహితమైనటువంటి స్థితిలోకి చేర్చడానికి ఈ బుద్ధి ఉపయుక్తం దిశగా అంతేగాని దీన్నే ఆత్మనుకోమాట చదవండి ఆత్మను ఆధారం చేసుకుని బుద్ధికి ఉనికి ధర్మములు ఉన్నాయి అంటే బుద్ధి ఆధారంగా ఆత్మకు ఉనికి కాదు అంతే కదా అందువలన బుద్ధి యొక్క ఉనికి ధర్మములు ఆత్మవి కావు బుద్ధి బుద్ది రాగాదులు సుఖదులు వాటి ప్రవర్తన అనాత్మలు